శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మనబడు ఆరవ ప్రకరణంలో నూట యాభై ఆరు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం జీవేశ్వరుల యొక్క నిరూపణ చేస్తూ మేఘాకాశము జలాకాశ దృష్టాంతాలు ఇచ్చి జీవేశ్వరుడు ఆభాష అని చెప్తూ శృతి ప్రమాణాన్ని కూడా ఉదాహరించాడు మాయా అవిద్యా చ స్వయమేవ భవతి మాయా భాష జీవేశో కరోతి అనేటువంటి నృసింహ ఉత్తర తాపనీ ఉపనిషత్తును ఆధారంగా చేసుకుని జీవేశ్వరుడు యొక్క నిరూపణ చేస్తూ వచ్చాడు శ్రీ విద్యారణ్యపురదేవులు ఈశ్వర స్వరూప నిర్ణయం చేస్తూ సమష్ బుద్ధి వాసనా విశిష్టమైనటువంటి చైతన్యములకు ఈశ్వరుడు అన్నది అని ఈశ్వరుని లక్షణం ఇలా చేశాడు ఇంత దగ్గర మొదటి నుంచి మాయా విశిష్ట చైతన్యం ఈశ్వరుడు అంటూ చెప్తూ వచ్చాడు కాని ఇక్కడ సమష్ బుద్ధి వాసన ప్రతిబింబిత చైతన్యం అని లక్షణం చేశాడు ఇక్కడ శంఖాకారుడు అంటాడు ఎనభై ఒకటవ చూడండి ఇహ విద్య స్వామినే బుద్ధి వాసన మే ప్రతిబింబకు ఈశ్వరత కహి హై సో సంభవ్య నహి ఇక్కడ శ్రీ విద్యారణ్య గురుదేవులు బుద్ధి వాసనలయందు ప్రతిబింబితమైనటువంటి చైతన్యమునకు ఈశ్వరుడు అనాలి అని ఈశ్వరుని యొక్క లక్షణం ఏదైతే అది సంభవించదు దిశ విషయో ఆగ్రహ కరే తే పూచా చాయే ఒకవేళ ఈ లక్షణమే సరిఅైనది అని ఎవరైనా విద్యారణ్య స్వామి యొక్క అనుయాయులు ఆగ్రహం చేసినట్లయితే వారిని ఈ విధంగా అడగాలి అనంటూ శంకాకారుడు మూడు వికల్పాలు చేస్తున్నాడు ఈశ్వర భావకి ఉపాధి కేవల అజ్ఞానహే ఈశ్వర భావమునకు ఉపాధి కేవల అజ్ఞానం అంటారా అథవాసన సహిత అజ్ఞానహే వాసనల సహితంగా అజ్ఞానము ఈశ్వరునికి ఉపాధి అని ఈ విధంగా ఒప్పుకుంటారా అథవా లేక కేవల వాసన హే కేవల వాసనలే ఈశ్వరునికి ఉపాధి అంటారా మూడు వికల్పాలు జ్ఞాపకం పెట్టుకోవాలి కేవల అజ్ఞానమే ఈశ్వరునికి ఉపాధి అంటావా వాసన సహిత అజ్ఞానము ఉపాధి అంటావా లేదా కేవల వాసనలే ఈశ్వరునికి ఉపాధి అంటావా అని మూడు వికల్పాలు చేసి మొదటి వికల్పానుసారంగా అజ్ఞానము అని చెప్తే ఇది యుక్తం కాదు అంటే ఇక్కడ శంకాకారునికి అజ్ఞానం స్వీకరించే తాత్పర్యం ఉంది కానీ విద్యారాయణ స్వామి అనుయాయులు ఒకవేళ అజ్ఞానం అని అంటే పుసగదు ఎందుకనంటే జో ప్రథమే తో బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానమే ప్రతిబింబకు జో ఈశ్వరత కహి హామే విరోధం అవేగా చూడు విద్యారాయణ స్వామి మరి వారి యొక్క అనుయాయులు ఏమని చెప్పినారు బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానము నందు చైతన్యం యొక్క ప్రతిబింబమునకు ఈశ్వరుడు కేవల అజ్ఞానం అనైతే ఒప్పుకోలేదు కదా మరి కేవల అజ్ఞానం ఉప్కుంటే ఒప్పుకుంటే ఈ బుద్ధివాసన విశిష్ట అజ్ఞానం నందు చైతన్యము ఒక ఇది విరోధం అయితది అందుకని అజ్ఞానం ఉపాధి అని చెప్పట మీ అభిప్రాయానుసారంగా పొసకదు ఎందుకంటే మీరు ఒప్పుకున్నారేమని బుద్ధివాసన విశిష్ట అజ్ఞానం చైతన్యముక ప్రతిబింబానికి ఈశ్వరుడు అని ఒప్పుకున్నారు మరి కేవల అజ్ఞానం అని ఈ లక్షణానికి విరోధం కదా అందుకని కేవలం అజ్ఞానం అయితే స్వీకరించడానికి రాదు మీరు ఇక జో ద్వితీయ పక్షే రెండో పక్షాన్ని ఒకవేళ స్వీకరించినట్లయితే కేవలం అజ్ఞాను ఈశ్వర భావకి ఉపాధి మనీ చెయ్యే అయితే బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానం నందు చైతన్యం ప్రతిబింబము ఈశ్వరుడు అని ఈ విధంగా చెప్పినట్లయితే ఇక్కడ కేవల అజ్ఞానాన్నే స్వీకరించవలసి వస్తుంది మీకు ఎందుకు అంటే ఆ లక్షణం దిక్కు కొంచెం లక్ష్య ఇయ్యండి ఏమన్నాడు విద్యారాయణ గురుదేవులు బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానం నందు చైతన్యకు ప్రతిబింబము అన్నాడు వాసన విశిష్ట అజ్ఞానం అన్నాడు విశిష్టం దేనికంటారు విశేషణ వాళ్ళకు విశిష్ట కయ్ విశేషణము గల విశిష్టము అంటారు ఈ విధంగా నీలో ఘటహ నీల ముత్పలం రక్త ఈ ఘటము ఉత్పలము అంటే కమలం పువ్వు మరియు పటం అంటే వస్త్రము ఇవన్నీ విశిష్ట పదార్థాలు ఉన్నాయి నీలో ఘట అన్నప్పుడు నీల రంగు గల ఘటము అంటే ఘటమే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది కానీ ఆ ఘటం ఎలాంటిది అంటే నీల రంగు గలది ఆ నీల రంగు ఏమైంది ఘటానికి విశేషణం అనబడుతుంది ఘటం ఏమైంది విశేషము అనబడుతుంది ఇప్పుడు ఘటమును ఎట్లా వ్యవహారం చేస్తున్నాడు విశిష్ట రూపంలో వ్యవహారం చేస్తున్నాడు నీలో ఘట అంటే నీల రంగు గల ఘటము ఘటము విశేషము నీల రంగు విశేషణము రెండిటినే కలిపి బోధిస్తున్నాడు ప్రధానం ఏమైంది ఇక్కడ ఘటమే అందుకని ఇప్పుడు ఘటమునే బోధించేది కానీ నీల రంగు విశేషణం ఇచ్చి చెప్పాడు కానీ ముఖ్యమేది విశేషమేది ఘటమే ఘటాన్ని బోధించేది ఉన్నది అట్లే ఇతరత్రుడ తెలుసుకోండి నీల ముత్పలం రక్త పటహ ఇత్యాదు కూడా విశేషం ముఖ్యం ఉంటది విశేషణం గౌణం ఉంటది దేని చెప్పే తాత్పర్యం ఉంది ఘటమునే ప్రధానం అట్లా బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానము అన్నప్పుడు బుద్ధి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి విశేషణములు అనబడ్డాయి అజ్ఞానము విశేషమైంది ఆ విశేషమైన అజ్ఞానం ప్రధానము అంటే అజ్ఞానమే ఈశ్వరునికి ఉపాధి అని చెప్పే తాత్పర్యం ఉంటుంది అక్కడ కానీ వాసనలు అజ్ఞానానికి విశేషణాలు అందుకని ముఖ్యంగా ఎవరు అజ్ఞానమే ముఖ్యంగా ఉపాధి అని ఒప్పుకోవాల్సి ఉంటుంది అదే చెప్పినాడు ఇక్కడ ద్వితీయ పక్ష రెండో పక్షం అంటే వాసన సహిత అజ్ఞానము ఈశ్వరునికి ఉపాధి అని రెండో పక్షాన్ని స్వీకరించినట్లయితే కేవలం అజ్ఞానకు హి ఈశ్వర భావకి ఉపాధి మాన్ చేయే మీరు వాసన విశిష్ట అజ్ఞానం అని చెప్పినా అక్కడ కేవల అజ్ఞానమే ఉపాధి అని స్వీకరించవలసి వస్తుంది బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానుకు ఈశ్వరుకు ఉపాధి కహన నిష్ఫలహే ఇంత పొడుగు చెప్పేవాల్సిన అవసరమే ఉన్నది బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానము ఈశ్వరునికి ఉపాధి ఇంత పెద్దగా చెప్పే అవసరమే ఉన్నది కేవలం అజ్ఞానము ఉపాధి అంటే సరిపోతుంది కదా ఎందుకు ప్రధానంగా విశేషము అజ్ఞానమే ఉంది ముఖ్యంగా చెప్పదలుచుకున్నది అజ్ఞానాన్ని అందుకని అజ్ఞానమే ఉపాధి అంటే సరిపోయింది కదా ఇంత పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ద్రవిడ న్యాయం లాగా బొట్టును నేరుగా నుదుట పెట్టుకుంటే సరిపోతుంది కదా అట్లా పెట్టుకోకుండా చేతుల్లో బొట్లు తీసుకొని తల చుట్టూ తెంపి తర్వాత బొట్టు పెట్టుకోవడం ఇది గౌరవ దేశం కదా నేరుగా పెట్టుకుంటే సరిపోతాది కదా అట్లా కేవలం సాక్షాత్గా అజ్ఞానమే ఉపాధి చెప్పండి బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానము చెప్పే తాత్పర్యం అట్లా చెప్పినా గానీ అజ్ఞానమే చెప్పినట్లయితే పరవేత అజ్ఞానం అని చెప్పాను కదా అంత పెద్దగా చెప్పాల్సిన అవసరమే ఉంది నిష్ఫలం జోక్ కహే అయ్యా మేము ఎందుకు చెప్పాము అని అంటే అట్లా మా అభిప్రాయం విను అని ఒకవేళ విద్యారాయణ స్వామి అనుయాయులు ఈ విధంగా వచ్చు ఏమనంటే కేవల అజ్ఞానకు ఈశ్వరుకు ఉపాధి మానేతో ఈశ్వరమే సర్వజ్ఞత సిద్ధు హోదే నయ్య కేవల అజ్ఞానాన్ని స్వీకరించినట్లయితే ఈశ్వరుని ఎందు సర్వజ్ఞత కుదరదు ఎందుకనంటే ఇక్కడ కించిత్ వివేకం ఉంది మనకు మూడు అవస్థలు ఉన్నాయి జాగ్రత్త స్వప్న సుశుక్తి సుశుక్తులు అజ్ఞానం ఉంది అదే ఆనందమయ కోశం అని కూడా కనబడుతుంది ఎందుకు సుఖం అహం అప్సాప్సం నాకించహం ఆవేది అనేటువంటి పురుషుని యొక్క పరామర్శ అనుసారంగా నాకు ఏమీ తెలియకుండా సుఖంగా నిద్రించాను హాయిగా నిద్రించానంట అంటే సుఖానుభవం ఉన్నది మరి అజ్ఞానానుభవం ఉన్నది అంటే ఆ సుఖ విశిష్ట ఆ ఆనంద విశిష్ట అజ్ఞానమే ఆనందమయ కోశం కోశం ఎందుకన్నాము అక్కడ తన స్వరూపభూత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు సుశప్తుల్లో కానీ నాకేమి తెలియదు అంటాడు ఆ సుఖం అంటే నాకు తెలియదు అంటే అజ్ఞాన విశిష్ట సుఖము సుఖమైతే స్వరూప సుఖమే కానీ అజ్ఞానం ఈ అజ్ఞాత సుఖం ఉందో సుశిప్తులు అనుభవించబడుతున్నది దాన్ని మనము ఆ అజ్ఞానమే స్వరూపాన్ని కప్పేసింది కాబట్టి అది ఆనందమయ కోశం అనబడుతుంది అది సుషిప్తులో ఉంది అంటే ఏకకాలంలో ఉంది కానీ సర్వకాలంలో లేదు కదా జాగ్రత్తలో స్వప్నంలో లేదు కదా మరి అప్పుడు ఈశ్వరుణ్ణి చెప్పాలా వద్దా జాగ్రత్త స్వప్నాల్లో కూడా ఈశ్వరుణ్ణి ఒప్పుకోవాలా లేదా కేవలం సుషిప్తులో అజ్ఞానం అనేది ఉపాధి ఉంది అక్కడ ఈశ్వరం లక్షణం సమన్వయం అవుతుంది కానీ జాగ్రత్త అజ్ఞానం లేదు కదా బుద్ధి ఉంది మరి ఇప్పుడు ఈశ్వరుని యొక్క లక్షణం ఎట్లా చేస్తావు అంటే అజ్ఞానం యొక్క కార్యమైనటువంటి ఏదైతే సమష్టి బుద్ధి ఉన్నదో అంటే సకల జీవుల యొక్క విష్టిష్ఠ బుద్ధులన్నీ కలిసి సమష్టి బుద్ధి ఆ ఒక్కొక్క బుద్ధిలో అనేక రకాల వాసనలు ఉన్నాయి ఈ సమష్టి బుద్ధుల్లో ఉన్నటువంటి సకల వాసనలలో ప్రతిబింబితమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో దానికి ఈశ్వరుడు అంటే స్వప్న సుశుతుల్లో ఈశ్వరుని లక్షణము అవ్యాప్తి దోషం కాదు మూడు అవస్థల్లో లక్షణము సమన్వయమవుతుంది మరి సమష్టి బుద్ధులలో వాసనలు అన్నప్పుడు అజ్ఞానమే చెప్పినట్లయింది కానీ కేవలం అజ్ఞానమైన శబ్ద ప్రయోగం చేసేది అజ్ఞానమైన శబ్ద చేస్తే కేవలం సుశక్తుల అన్వయం అవుతుంది కానీ జాగ్రత్త స్వప్నాల్లో అన్వయం కాదు అందుకని మూడు అవస్థాల్లో ఈశ్వరుని యొక్క లక్షణం అన్వయం కావాలి అంటే బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానము అని ఈ విధంగా చెప్పినట్లయితే ఈశ్వరుని యొక్క లక్షణము అవ్యాప్తి దోష గ్రస్తము కాదు అందుకోసం మేము బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానము ఈశ్వరునికి ఉపాధి అని మేము చెప్పాము జో కహే కేవల అజ్ఞానకు ఈశ్వరుకి ఉపాధి మానేతో ఈశ్వరు సర్వజ్ఞత సిద్ధు ఓవె నహి ఈశ్వరునిలో సర్వజ్ఞత్వం సిద్ధించదు ఎందుకనంటే కేవలం సుశుప్తులు అజ్ఞానం ఉన్నది మరి అజ్ఞానమే ఉపాధి అంటే అజ్ఞానం ఉపాధి కలిగిన వాడు సర్వజ్ఞుడు ఎలా అవుతాడు మరి జాగ్రత్త స్వప్నాల్లో ఈశ్వరుని యొక్క లక్ష్యం తక్కువడుతుంది సర్వజ్ఞతం తక్కుబడుతుంది అందుకని సర్వజ్ఞత సిద్ధించదు కాబట్టి సమస్త బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానం అంటే అప్పుడు సర్వజ్ఞుడు ఈశ్వరుడు అని చెప్పడానికి వీలవుతుంది యాతే సర్వజ్ఞతకే లాభ బుద్ధి వాసన బి అజ్ఞానికి విశేషం మాని సర్వజ్ఞత సిద్ధార్థము బుద్ధి వాసన అనేటువంటిది అజ్ఞానములకు విశేషముగా చెప్పవలసి వచ్చింది ఏ కథి అత ఈ విధంగా చెప్పడం కూడా అసంగతమవుతుంది అని శంకరకారుడు సిద్ధాంతిని అంటున్నాడు అయితే అజ్ఞానస్థ సత్వ సర్వగోచర వృత్తి శేహి సర్వజ్ఞత లాభ అనేతే చూడు సర్వజ్ఞత్వ లాభం కోసము సర్వజ్ఞత్వ సిద్ధి కోసము బుద్ధి మీరు విశేషంగా చెప్తున్నారు కదా అలా చెప్పాల్సిన అవసరం లేదంటాడు ఎందుకు అజ్ఞానం అన్నప్పుడు మూడు గుణాలు ఉంటాయా లేదా అజామేకం లోహిత శుక్ల కృష్ణామంటూ శ్వేతశ్వతర శుతి అజ్ఞానంలో మూడు గుణాలు ఉంటాయని చెప్పి ఉన్నాయి కదా మరి సర్వజ్ఞత్వం సిద్ధించాలంటే సర్వం జానాతి ఇది సర్వజ్ఞ సర్వమును ఎరిగేవాడు సర్వజ్ఞుడు మరి సర్వం తెలుసుకునుట అంటే తెలివి అంటే జ్ఞానము అనేది సిద్ధించాలి కదా జ్ఞానం అనేది సిద్ధించాలంటే సత్వత్ సంజాయితే జ్ఞానం అని సకల శాస్త్రాలు చెప్తున్నాయా లేదా జ్ఞానము ఎక్కడ ఉంటుంది రజవగుణంలో స్తంభగుణంలో జ్ఞానము కేవలం సత్వగుణ కార్యం మరి అజ్ఞానంలో సత్వగుణం ఉందంటారా లేదంటారా ఒప్పుకోవాల్సిందే అజ్ఞానం అన్న మాయ అన్న ప్రధానమన్న అంతఃకరణం అన్న అన్నిటిలో మూడు గుణాలు ఉంటాయి అజ్ఞానంలో కూడా మూడు గుణాలు స్వీకరించాలి మరి ఎప్పుడైతే మూడు గుణాల్లో సత్వగుణం అనేది కూడా స్వీకరించబడుతుంది కదా అలాంటప్పుడు ఆ సత్వగుణం ఉన్నందు జ్ఞానం అనేది సంభవిస్తుంది సత్వత్ సంజాయతే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా ఈశ్వరునికి సర్వజ్ఞత సిద్ధి కోసం బుద్ధి వాసనలను మీరు స్వీకరిస్తున్నారు కదా అలా స్వీకరించాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకు అజ్ఞానంలోనే సత్వాంశం ఈశ్వరునికి సకల విషయాలకు సంబంధించినటువంటి సర్వ వృత్తులు ఉదయించేది సంభవం ఉన్నది ఎందుకు అజ్ఞానంలో సత్వగుణం ఉన్నది కదా ఆ సత్వగుణం యొక్క అంశాలైనటువంటి సకల వృత్తులు ఉదయిస్తాయి ఆ సకల వృత్తుల చేత ఈశ్వరుడు సర్వమును ఏక కాలంలో ప్రకాశిస్తాడు సర్వజ్ఞుడు అవుతాడు సర్వజ్ఞత శుద్ధి కోసము బుద్ధి స్వీకరించాల్సిన అవసరం ఏమి ఈ విధంగా వ్యవస్థ చేస్తే అయితే కదా బుద్ధి వాసనకు అజ్ఞాన విశేషణ మాన్య నిష్ఫలహే సర్వజ్ఞత శుద్ధి కోసము అజ్ఞానమునకు బుద్ధి వాసనలను విశేషముగా స్వీకరించుట నిష్ఫలం అవరు అజ్ఞాన సత్తాంశకి వృత్తి చే సర్వజ్ఞత సంభవే అజ్ఞానంలోని సత్యాంశాల యొక్క సకల విషయాలను గోచరించున్నటువంటి వృత్తుల చెత్తనే సర్వజ్ఞత ఈశ్వరునికి సిద్ధిస్తుంది దానికోసము వాసనలను అజ్ఞానానికి విశేషంగా స్వీకరించటం వ్యర్థము నిష్ఫలము బుద్ధి వాసన అయితే సర్వజ్ఞత సిద్ధి ఓవేనయి అయితే సర్వజ్ఞత శుద్ధి కోసం బుద్ధి వాసన స్వీకరించాలి కదా అని మేము కదా అని బుద్ధి వాసనల చేత సర్వజ్ఞతం సిద్ధించదు అయితే ఎందుకనంటే ఏకైక వాసనకుతో సర్వపదార్థ గోచరత సంభవిన సరే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బుద్ధి ఉంది ఒక్కొక్క బుద్ధిలో అనేక వాసనలు ఉన్నాయి ఇట్లా సమస్త బుద్ధుల్లో ఉన్నటువంటి వాసనల ఎందు చైతన్యముక ప్రతిబింబము ఈసోడంటే ఒక్కొక్క వాసన ఎందు సర్వజ్ఞత్వం అయితే సాధించబడదు ఏక ఏక ఏకేక తో సర్వ పదార్థ గోచరత సంభవిన ఒక్కొక్క వాసన చేత సకల పదార్థాలను విషయం అనేది సంభవించదు అందుకని సర్వజ్ఞతకే లాభార్త సకల వాసనకు అజ్ఞానికి విశేషణ మానించాయి మరి సర్వజ్ఞత సిద్ధి ఒక్క వాసన ఎందైతే కుదరదు ఆ సకల వాసనలను స్వీకరించాలి మరి సకల వాసనలు ఏకత్రితం కావాలంటే ఎప్పుడైతే చెప్పండి జాగ్రత్త స్వప్నాలు అవుతాయా అజ్ఞానంలోనే అయితాయి సుశిప్తులోనే అవుతాయి సుశక్తులో సర్వాత్మ భావాన్ని పొందుతావు నువ్వు ఎట్లా అంటే సమష్టి అజ్ఞానంలో నీ బుద్ధి విలీనమైంది సమష్టి బుద్ధుల యొక్క సముదాయాత్మకమైనటువంటి అజ్ఞానంలో నీ విష్టి బుద్ధి ఏమైంది విలీయమైంది అప్పుడు నువ్వు సర్వరూపడమైపోయినావు సర్వేశ్వరుని ఈశ్వరుని అయిపోయినావు ఆజ్ఞాన విశిష్ట చైతనమే ఈశ్వరుడు ఆ ఈశ్వరుని అయిపోయిన ఈశ్వరుడు తో అభేదం పొందిన బ్రహ్మంతో అభేదం పొందిన సతా స్వామ్యత సంపన్న భవతి అని చంద్రకి శృతి చెప్తున్నా సద అంటే సుశుప్తి కాలే సత అంటే సద్వస్తువుతో సంపన్నోభవతి ఐక్యమైపోతాడని చెప్పింది మరి ఆ ఈశ్వరుని ఐక్యమైపోయినప్పుడు నువ్వు కూడా ఏమైపోయినావు ఈశ్వర రూపం అయిపోయినావు అప్పుడు ఏమైంది ప్రతి కూడా సుషుప్తులో ఈశ్వర రూపులైపోతున్నారు అక్కడ ఈ అజ్ఞానంలో సమస్త బుద్ధులన్నీ కూడా ఏకీ భావాన్ని పొందుతున్నాయి ఏకత్రితమవుతున్నాయి ఒక్కొక్క వాసనలో అయితే సర్వజ్ఞత్వానికి సాధకం కాదు మరి సకల వాసనలే సర్వజ్ఞత్వానికి సాధకములని చెప్పాలి ఆ సకల వాసనలన్నీ కూడా ఏకత్రితం అయినప్పుడే కదా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది విచ్ఛిన్నమై భిన్న ఉంటే ఒక్కొక్క వాసన అయినా సర్వజ్ఞత్వం సిద్ధించదు మరి జాగ్రత్త స్వప్నాల్లో ఒక్కొక్క జీవును యొక్క బుద్ధిగత వాసనలు అన్ని విచ్ఛిన్నమయ్యి అన్ని పృథా పృథ మరి ఒక్కొక్క వాసన లోపలైతే సర్వజ్ఞతం సిద్ధించదు మరి అన్ని ఏకత్రితం అయినప్పుడే కదా సర్వజ్ఞతం సిద్ధిస్తుంది మరి ఏకత్రితం ఎప్పుడైతే చెప్పండి సుషుప్తుల్లో అయితే అంటే ఈ సకల వాసనలకు ఉపాదనమైనటువంటి అజ్ఞానము సుశుక్తిలో ఉంటుంది కాబట్టి ఆ సుశూక్తిలోకి వచ్చినప్పుడే సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది అంటే మరి అజ్ఞానాన్ని ఒప్పుకుంటే సరిపోతుంది కదా మరి బుద్ధి వాసనలను ఒప్పుకోవడం అండి ఇది సంభవించదు సర్వజ్ఞతకే లాభార్థం సకల వాసనకు అజ్ఞానికే విశేషత్వాన్ని చెయ్య సో ప్రళయ విన ఏకకాలమే సర్వవాసన సద్భావ సంభవన ఇప్పుడు సకల వాసనలు స్వీకరించాలంటే ఆ సకల వాసనల యొక్క ఏకత్రిత అవస్థ ఏది అనంటే ప్రళయా అవస్థ లేదా సుశుక్తి అవస్థ ఆ ప్రళయా అవస్థను విడిస్తే సకల స్వీకరించడం మరి ఆ సకల వాసనలో అజ్ఞానానికి విశేషంగా చెప్పి ఆ వాసనల యొక్క ప్రతిబింబిత చైతన్యం మీసుకోవడం ఎందుకంటే సకల ఏకత్రితం కావాలంటే అవి కేవలం ప్రళయంలోనే అవుతాయి ఏకకాలమే సర్వ వాసన సద్భావం ఒక ప్రళయాన్ని విడిచి ఏక కాలంలో సకల వాసనలు అనేటి యొక్క సద్భావము ఏకత్రితమై ఉండుట ప్రళయమును విడిచి అన్యత్ర ఏక కాలంలో ఉండుట సంభవించదు లేకపోతే సర్వజ్ఞతాకి సిద్ధి వాస్తే ఓ విని సర్వజ్ఞత సిద్ధి కోసం ఏదైతే వాసనలను స్వీకరిస్తారో అది సంభవించదు ఈశ్వరీ తీసే బుద్ధి వాసన సహిత అజ్ఞాన ఈశ్వరికి ఉపాధి హే ఏ ద్వితీయ పక్షి సంభవినహి అందుకని బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానము ఈశ్వరునికి ఉపాధి అని చప్పుట ఇది యోగ్యం కాదు సంభవించదు ఖండింపబడింది ఇక తృతీయ పక్షం స్వీకరించాము కేవల వాసనలే ఈశ్వరునికి ఉపాధి అన్నట్లయితే జో కేవల వాసన ఈశ్వరుకి ఉపాధి హే తృతీయ పక్షకయ్యే తథాపి ఏ పూచా ఛాయే కేవల వాసనలే ఈశ్వరుకు ఉపాధి అని తృతీయ పక్షాన్ని స్వీకరిస్తే కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఈ తృతీయ వికల్పం మీద మళ్ళీ వికల్పం చేస్తామంటాడు ఏమని అంటే ఏకేక వాసన ప్రతిబింబ ఈశ్వరహే అత సకల వాసనమే ఏక ప్రతిబింబ ఈశ్వరహే ఒక్కొక్క వాసన ప్రతిబింబం ఈశ్వరుడు అంటారా సకల వాసనల ఒకే ఒక ప్రతిబింబమునకు ఈశ్వరుడు అని ఈ విధంగా మళ్ళీ రెండు వికల్పాలు చేసినా ఎట్లా ఎప్పుడున్న సంభవించదు ప్రథమ పక్షిక హేతో అంటే ఒక్కొక్క వాసన ఎందుకు ప్రతిబింబంకు ఈశ్వరుడు అంటారా అంటే అది సంభవించదు తో జీవ జీవుకి బుద్ధికి వాసన అనంత చైతన్యం ప్రతిబింబ ఈశ్వరు అనంతే చూసారా ఒక్కొక్క వాసన ఎందుకు ప్రతిబింబ చైతన్యానికి ఈశ్వరుడు అంటే మరి వాసనలు ఒక్కొక్క జీవునికి వాని వాని బుద్ధి ఎందు ఎన్ని ఎన్ని వాసనలు ఉన్నాయో ఒక్కని బుద్ధి ఎందే కోటాను కోట్ల వాసనలు ఉంటాయి ఎందుకనంటే సాదృశ్య సంబంధ చింతన లేదా ప్రారంభానుసారంగా ఏ వాసన ఎప్పుడు ఉద్భుతమైతే చెప్పడానికి రాదు ఇట్లా లెక్క రాదు అనంతం ఉన్నాయి వాసనలు ఎందుకంటే అనాది ఉన్నాడు జీవుడు యుగ నుంచి వస్తూ ఉన్నాడు అందువల్ల మరి జన్మ సంస్కారాల రెండు జన్మ సంస్కారాల పుట్టేడు సంస్కారాలు ఉన్నాయి అనంత సంస్కారాలున్నాయి మరి ఆ సంస్కారానికే వాసన అన్నాం మరి అనంత వాసనలు ఉన్నప్పుడు ఒక్క వాసన ఎందు ప్రతిబింబల చైతన్యానికి ఈశ్వరుడు అని చెప్పడానికి రాదు ఒకవేళ చెప్పాలంటే ఒక్కొక్క వాసన ఎందు ఒక్కొక్క ఈశ్వరుడు అంటే ఎన్ని ఈశ్వరులు చెప్పుకోవాలి చెప్పండి ఒక్క జీవుని బుద్ధి ఎందే లక్షల కోట్ల సంస్కారాలు ఉన్నాయి మరి ఒక్కొక్క సంస్కారం ఉన్నందుకు ప్రతిబింబిల చైతన్యం అంటే ఒక్క జీవుని విషయంలోనే కోట్ల ఈశ్వరుడు చెప్పాల్సి వస్తుంది ఇంకా అనేక మంది విషయంలో ఎన్ని చెప్పాలి ఇట్లా ఇంటి ఆపత్తి ఈశ్వరుడు కూడా అనంతమైపోతారు ఎందుకంటే వాసనలు అనంతము ఈశ్వరుడు కూడా అనంతమైపోతారు ఒక్క వాసన ఏందే ప్రతిబింబచైతనికి ఈశ్వరుడు అంటే అనంత వాసనలో ఉన్నాయి వారు అనంత ఈశ్వరుడు అయిపోతారు అవరు ఏకైక వాసనకు అల్ప గోచరత ఉనితే తినిమే ప్రతిబింబ రూపు అనంత ఈశ్వరు బి అల్పజ్ని పోయింది అయితే ఒక్క వాసన ఏదైతే ఉన్నదో దాని యందు సర్వజ్ఞత్వం అయితే లేదు ఎందుకంటే సర్వ విషయాలను గోచరించేటువంటి సామర్థ్యం అయితే ఒక్క వాసన ఎందు లేదు అందుకని ఒక వాసన ఎందు సర్వజ్ఞత్వం స్వీకరించబడదు మరి ఒక్కటే వాసన ఎందు చైతన్యానికి ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరునికి సర్వజ్ఞత్వం చెప్పడానికి రాదు ఎందుకంటే సకల విషయాలను విషయం చేసే సామర్థ్యం ఒక వాసనకు లేదు కదా అందువల్ల మరి ఒక్కొక్క వాసన ప్రతిబింబ చైతన్యానికి ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాదు అల్పజ్ఞుడే అని చెప్పాలి అందుకని ఒకే వాసన ఎందుకు చైతన్యం ఈశ్వరుడు అంటే సంభవించదు ఇక సర్వవాసనమే ఏక ప్రతిబింబతో సర్వవాసన ప్రళయ విన యుగపత్ మరి సకల వాసనల ఒకే ప్రతిబింబము ఈశ్వరుడు అని ఒప్పుకున్నట్లయితే అది కూడా సంభవించదు ఎందుకనంటే సర్వ వాసనలు ఏకత్రితం కావాలంటే ప్రళయం తప్ప ఒక కాలంలో సకల వాసనలు ఉండుట సంభవించదు మరి అనేక ఉపాధుల అనేకమైన ప్రతిబింబాలు ఉంటాయి కదా ఎందుకంటే ఒక్కొక్క వాసన ఎందు ఒక ప్రతిబింబం ఉంటుంది అన్నప్పుడు అయితే సర్వవాసన ఏక ప్రతిబింబం సంబనాయి సకల వాసనల ఏందో ఒకే ప్రతిబింబాన్ని చెప్పడానికి రాదు అనుభవం ఎట్లా ఉన్న చూడండి అనేక ఘటాలను ఆరు బయట పెట్టి వాటిలో నీళ్లు పోయండి ఇప్పుడు అనేక ఉపాధులు ఒక్కొక్క ఘటంలో జలగత ఆకాశస్థ సూర్యుని యొక్క ప్రతిబింబము అన్నిట్లో కనపడుతుంది ప్రతిబింబాలు ఎన్ని అయినాయి అనేకం బింబం ఒకటే మరి అనేక వాసనల ఏందో ఏక ప్రతిబింబము ఈశ్వరుడు అంటే ఏక ప్రతిబింబం బడుట అనేక వాసనలు సంభవించనే సంభవించదు ఏ విధంగా ఇప్పుడు మనం దృష్టాంతంలో చెప్పుకున్న ప్రకారంగా అనేక ఘటాల్లో ఒకే ప్రతిబింబం ఉండదా అనేక ప్రతిబింబాలు ఉన్నాయా అనేక ప్రతిబింబాలు ఒక్కొక్క ఉపాధ్యాన్ని ఒక్కొక్క ప్రతిబింబం కనపడుతుంది అట్లా అనేక వాసనలయాలు ఒకే ప్రతిబింబమును ఇస్తూడాన్ని అనడానికే రాదు ఎందుకు ఒక్కొక్క ఒక్కొక్క ప్రతిబింబం ఉంటది భిన్న భిన్నంగా ఉంటుంది ప్రతిబింబం ఉండదు అందుకని రెండో పక్షం కూడా సంభవించింది ఇసరీతి కేవల అజ్ఞాన ఈశ్వరుకి ఉపాధి హే అందువల్ల ఇన్ని దోషాలు వస్తున్నందువలన ఈ బుద్ధిగత వాసన విశిష్ట అజ్ఞానమే ఈశ్వరునికి ఉపాధి అని స్వీకరించవద్దు అనేక దోషాలు కాబట్టి ఇప్పుడు ఇట్లా ఒప్పుకోవాలి ఏమని కేవల అజ్ఞానమే ఈశ్వరునికి ఉపాధి అని చెప్పినట్లయితే ఇది ఎక్కడ దోషం రాదు అని పూర్వపక్షి శంక చేస్తున్నాడు विद्यारायण स्वामी ने यह वासना का निष्फल अनुसरण करा है यह वृक्ष प्रभा करके के अष्टम प्रकाश से है ठीक विद्यारायण्य स्वामी जी वासना विशिष्टा चैतन्यमनु मुन ईश्वर एपाड़ो ఇది నిష్ఫలము అంటాడు యోగ్యం కాదు అని శంకాకారుడు శంక చేసినాడు అయితే ఇక్కడ సమాధానం చెప్తున్నాడు శ్రీ పండిత పీతాంబర్జీ వారు యాకాయ్య సమాధాన హయ అని యూసు పంచదశి గ్రంథకే పూర్వోత్తర కే విచారణే కరే అనేక స్థల విషయ మాయారూప అజ్ఞాన కూహి ఈశ్వర భావకి ఉపాధి తే హయ్ శంక ఈ విధంగా చేశాడు కాని ఈ గ్రంథంలో అనేక స్థలాల్లో విద్యారణ గురుదేవులు మాయా విశిష్టము లేదా అజ్ఞాన విశిష్ట చైతన్యము నాకే ఈశ్వరుడు అంటే ఈశ్వరునికి ఉపాధి ఏమని చెప్పినట్లయింది మాయా లేదా అజ్ఞానమే చెప్పినట్లయింది తథాపి ఇహ అజ్ఞాన విషయ బుద్ధి వాసనకే అనుసారానికి కర అయితే ఇక్కడ అజ్ఞానానికి విశేషణములుగా బుద్ధి వాసనలను స్వీకరించాడు బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానమునందు ప్రతిబింబిత చైతన్యము ఈశ్వరుడు అని ఇక్కడ వాసనలను అనుసరించాడు మరి అన్యత్ర అన్యత్ర విద్యారణ గురుదేరు స్వయంగా అజ్ఞాన విశిష్టము మాయ విశిష్ట చైతన్యము అని చెప్తూ మాయాను ఉపాధిగా చెప్పినాడు ఈశ్వరునికి మరి తాత్పర్యం ఏమై ఉండవచ్చు తాపి అయినా కూడా తాకాయ అభిప్రాయ దానికి ఏ విధంగా అభిప్రాయం ఉన్నది విద్యారానాథ్ గురుదేవులు బుద్ధి వాసనలను అజ్ఞానానికి విశేషంగా చెప్పుటకు అభిప్రాయం ఏమిటి అది ఇప్పుడు చెప్తున్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు అజ్ఞానం విషయ సర్వజ్ఞతాకా కారణం జో సత్వగుణే తీసుకో జ్ఞాన రూపు సర్వబుద్ధి ఉపాధి ఓనైతే సుశక్తి విషయ సర్వ బుద్ధి అనికే అపునే ఉపాదాన అంశ విష లైవ్ హోరీ ఉపాదాన రూపే స్థితి హై అజ్ఞానంలో సత్వగుణం కూడా ఉంటుంది కదా ఆ సత్వగుణమే ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వములకు కారణం ఉంది అని ఇంత పూర్వం పూర్వపక్ష అన్నాడు కదా సర్వజ్ఞత్వ శుద్ధి కోసము బుద్ధి వాసనలను స్వీకరించాల్సిన అవసరమేమి అజ్ఞానంలోనే సత్వగుణం ఉన్నది కదా ఆ సత్వగుణం చేతనే సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది ఎందుకు సత్వ సంజాయితే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా సత్వగుణం ఏదైతే ఉన్నదో అది జ్ఞాన రూప సర్వ బుద్ధులకు ఉపాదానం ఉన్నది అజ్ఞానంలోని సత్వగుణము సకల జీవుల యొక్క వెష్టి వెష్టి అన్ని బుద్ధులకు ఉపాదానం ఉన్నది మరి అన్ని బుద్ధుల్లో ఉన్నటువంటి వాసనలకు కూడా ఉపాదానం ఎవరు ఆ సత్వగుణమే ఉన్నది సుషుప్తి విషయ్ సర్వ బుద్ధునికి అపనే ఉపాదాన అంశం విషయ్ లై హోనే కరీ కార్యము కారణంలో లయమవుతుంది అనే నియమానుసారంగా సుశుక్తిలో అజ్ఞానంలోనే సకల బుద్ధులు విలీనం అయితాయి వాసనల సహితంగా అయితే సుశుప్తి ఈ సకల బుద్ధులన్నీ కూడా ఉపాధాన భూత అజ్ఞానం లయమవుతున్నాయి ఆ జ్ఞానంలో సత్వగుణం కూడా ఉంది సర్వ బుద్ధునికి అప్పుడు ఉపాదానం చూసే లైవే కరీ ఉపాదాన రూపే స్థితి ఒకవే ఉపాదాన రూపంలో సకల బుద్ధి వాసనలు అక్కడ సూక్ష్మంగా ఉన్నాయి ఉపాదన రూపే స్థితి హి సూక్ అవస్థ రూప సంస్కార శబ్ద వాచ్ఛతే ఉపాదన రూపంలో అంటే కారణ రూపంలో సూక్ష్మ అవస్థ రూపంలో ఉండుటనే అక్కడ సంస్కారము చేత ఉన్నాయి సంస్కార రూపంలో ఉన్నాయి అని చెప్తాం మనం అక్కడ సూక్ష్మ రూపంలో సంస్కార రూపంలో వాసన రూపంలో ఉన్నాయి అని చెప్పినట్లయింది అంటే సుక్షప్తి కూడా సకల వాసనలు ఉన్నాయి అని చెప్పినట్లయింది ఇహా బుద్ధి వాసన శబ్దకరీ అంటే వాసన అనండి సంస్కారం అనండి ఇక్కడ బుద్ధి వాసన అనే శబ్దం చేత ఏమని అజ్ఞాన నిష్ఠ సత్వ అంశకాహి గ్రహణం ఉదయం బుద్ధి వాసన అనే శబ్దం చేత అజ్ఞాన నిష్ఠ సత్వ అంశములని చెప్పినట్లయింది ఎందుకు సర్వజ్ఞత్వ శుద్ధి కోసము ఏదైతే అజ్ఞానం యొక్క సత్వగుణ అంశము కేతు ఉన్నదో అది సకల బుద్ధివృత్తి రూపంలో వాసన రూపంలో ఉన్నది ఆ వాసనలన్నీ కూడా అజ్ఞానంలో సుశిప్తలు ఏమైతున్నాయి వాసన శబ్ద కాజో కథనే సో సర్వజనకే అనుభవ విషయ్ ఆ రూఢత అర్థవా జీవ ఈశ్వరికి అభేదతకి ప్రసిద్ధికే జనా అర్థే అయితే ఇక్కడ వాసన విశిష్టము అని ఇంత విశేషణం పెట్టుడం చేత విద్యారాయణ స్వామి యొక్క అభిప్రాయం ఏమిటనంటే సకల జీవుల యొక్క వాసనలన్నీ కూడా సుశిప్తులు అజ్ఞానంలో ఏకీభూతమైతున్నాయి అంటే అందరు కూడా ఈశ్వర రూపులు అవుతున్నారు అజ్ఞానమే ఈశ్వరునికి ఉపాధి అని చెప్పేది విద్యారాయణ స్వామికి కూడా ఇష్టం కానీ బుద్ధి వాసన విశిష్టమని బుద్ధి వాసన విశేషణంగా ఎందుకు చెప్పాడు ఇక్కడ విద్యారాయణ గురుదేవులు అనంటే సుషిప్తులు సకల జీవుల యొక్క బుద్ధులన్నీ కూడా అజ్ఞానంలో విలీనమై ఏకత్రితం అయితే అంటే ఈశ్వరుని చేత అభినులవుతున్నారు జీవులందరూ కూడా అంటే జీవేశ్వరుల యొక్క అభేదమును చెప్పుతాయి అందే ఇక్కడ విజయరణ స్వామికి జీవేశ్వరుకి అభేదతకి ప్రసిద్ధికి జనావు అర్థం జీవేశ్వరుల యొక్క అభేదమును చూపెట్టుత విద్య స్వామికి తాత్పర్యం మరి ఈ వాసనా ఏదైతే ప్రయోగం చేసి ఉండో ఇది సకల జీవులకు అనుభవం కూడా ఉన్నది అందుకని అనుభవ విషయాన్ని తీసుకొని చెప్తే సులభంగా తెలుస్తుంది మేము సకల బుద్ధులలో ఏ వాసనలు ఉన్నాయో ఆ వాసనలు ఏదో చైతన్యం ఈశ్వరుడు అని ఈ వాసనలు ప్రసిద్ధం ఉన్నాయి కాబట్టి ఆ ప్రసిద్ధ వాసనా చేత ఈశ్వరుని యొక్క లక్షణం చేసినట్లయితే అందరికి సులభంగా అర్థం అవుతుంది అని అభిప్రాయంతో చెప్పాడు మరి యొక్క అభిప్రాయం ఏంటంటే జీవేశ్వరుడు అభిన్నంగా చెప్పే తాత్పర్యం ఉంది సుశుప్తులు అందరు ఏకీభావాన్ని పొందుతున్నారు ఈశ్వరునితో అభేదం అందుకని అందరూ సుశూప్తులు ఈశ్వరునితో అభేదమవుతున్నారు అంటే జీవులు నానా లేరు ఈశ్వర రూపులే అని అభేదంగా చెప్పేది ఈ తాత్పర్యం చేత బుద్ధి వాసనలను విశేషంగా అజ్ఞానానికి ఇచ్చి చెప్పడం జరిగింది కానీ విశేషంగా ముఖ్యంగా అజ్ఞానం చెప్పే తాత్పర్యం ఉన్నది విద్యారాయణ స్వామికి కూడా శ్రీ పండిత పీతాంబర్జీ వారు విద్యారాయణ స్వామి యొక్క తాత్పర్యా అని చెప్పినారు అజ్ఞానక సమష్టి అజ్ఞానిస్తే భేద నే సుశప్తి అజ్ఞానానికి ఒక వ్యష్టి వెష్టి సుశప్తి అజ్ఞానానికి సమష్టి అజ్ఞానానికి భేదం ఉన్నదా బాబా భేదం లేదు అజ్ఞానం అంటే అజ్ఞానమే అంతే ఎవడు చెప్పినా అజ్ఞానం అనాలి ప్రతి కూడా లేచిన తర్వాత నకించేదాహం అంటాడు నాకేమీ తెలియదు అంటాడు నాకు ఏమీ తెలియదు అనేది ఒకే తిరిగే చెప్తున్నారా వాణి అజ్ఞానం వేరే వీణ అజ్ఞానం వేరే ఉందా ఒకటి అజ్ఞానము అందుకని విష్టి సుశుక్తి అజ్ఞానము సమష్ అజ్ఞానం కంటే భిన్నం కాదు మరి ఇప్పుడు సమష్టి అజ్ఞానం అనే కదా ఇష అభిప్రాయ సో ఈశ్వరుకి ఉపాధి హే అందు అభిప్రాయం చేతనే సో అంటే అజ్ఞానమే ఈశ్వరునికి ఉపాధి అంటే బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానం అజ్ఞానమే ముఖ్యంగా చెప్పేది కానీ అందరికి తెలిసేలాగా చెప్పాలని బుద్ధి వాసన విశిష్ట అజ్ఞానం అని చెప్తున్నాడు గురుదేవుడు ఇది అభిప్రాయం సరే ఇప్పుడు విషయంలో తిరండి నూట యాభై ఏడవ శ్లోకానికి అవతారిక చూడండి పేద నంబర్ మూడు వందల ఐదు ముప్పై అంకం మాయా ప్రతిబింబస్ ఈశ్వరత్వే కిం ప్రమాణం ఇది సంఖ్య శృతిరేవ ఇచ్చా అయితే ఈ మాయా ప్రతిబింబిత చైతన్యానికి ఈశ్వరుడు అని నిర్ధారణ చేయడం జరిగింది కదా మరి మాయా ప్రతిబింబిత చైతన్య ఈశ్వరుడు అన్నకు ప్రమాణం ఏమిటి అనంటే శృతి పరమ ప్రమాణము అని శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు మాయా దీన చియీ మహేశ్వర అంతర్యామే సర్వజ్ఞ జగోని సేవ హి మాయా ప్రకృతి విద్యా మాయినంతు మహేశ్వరం అని అంటూ శ్వేత స్వత చెప్పబడింది ఆ శృతి మంత్రాన్ని సాక్షాత్గా మనం పూర్వమే నూట ఇరవై మూడో శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చాం ఏమని చెప్పుకున్నాము ప్రకృతి అనేది ఈశ్వరునికి ఉపాధి ఉన్నది ఆ ప్రకృతి అనే ఉపాధి గలవాడు మాయి మాయనంతు మహేశ్వరం ఆ మాయ గలవాడు మాయా ఉపాధి గలవాడు మహేశ్వరుడు అక్కడ ఈశ్వరుడు అని ఈశ్వరుడు మాయా ప్రతిబింబిత చైతన్యము అనుటకు ప్రమాణము శ్వేతాశ్వత ఉపనిషత్తు మరి ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని చెప్పుటకు కూడా మృదారణ్యక ఉపనిషత్తు మూడు ఏడు ఇరవై యో విజ్ఞానే తిష్టన్ అని అంటూ యహ పృథివీ వేద యమున పృథ్వీ వేద ఆ యహ పృథివీ అం తిష్టం యమయతి పృథివీలో ఉండి పృథివీని నియమనం చేస్తాడు బుద్ధిలో ఉండి బుద్ధిని నియమం చేస్తాడు ఇట్లా సర్వంలో ఉండి సర్వమును నియమనం చేస్తాడు సర్వమును తెలుసుకుంటాడు కానీ సర్వం అతన్ని తెలుసుకోదు అనే విధంగా ఈశ్వరునికి సర్వజ్ఞత్వము సర్వ నియంతృత్వం కూడా చెప్పినటువంటి శ్రుతులు కూడా ప్రమాణముగా మనకు ఉన్నాయి అందుకని ఈశ్వరుని విషయంలో అనేక ప్రమాణాలు ఉన్నాయి ప్రమాణ రహిత కపోల కల్పన కాదు మాది అని శృతి ప్రమాణాన్ని ఇచ్చి చెప్పినాడు విద్యారణ గురుదేవులు ముప్పై నాలుగో అంకం చూడండి నా కేవలం ఈశ్వరత్వం అస్య శృతం అపితు అంతర్యామిత్వాదికం అప్ప ధర్మజాతం శృతం అస్తి ఇత్యాహ అంతర్యామితి కేవలం ఈశ్వరుడు మాయా ప్రతిబింబ చైతన్యం అని చెప్పుటకు ప్రమాణము శ్రేతీ ఒకటి కాదు ఇంకా ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వనియంత సర్వంతర్యామి అని చెప్పుట కూడా మృదుారణకు ఉపనిషత్తు ఇత్యాది ప్రమాణాలు కూడా ఉన్నాయి అని అంటూ శ్లోకం యొక్క ఉత్తరార్థంలో చెప్పినాడు అంత సర్వజ్ఞ జగని సయవహి సర్వజ్ఞుడు సర్వశక్తి జగత్ కారణము ఉత్పత్తి కారణము అంతర్యామి అని చెప్తూ కూడా అనేక శ్రుతులు ప్రమాణముగా ఉన్నాయి ముప్పై అంకం చూడండి నన్ను ధీవాసన ప్రతిబింబస్ ఈశ్వరత్వాదికం కథం శృతి సిద్ధం ఇత్యాశంక్య దర్శయతి అయితే బుద్ధి వాసన ప్రతిబింబిత చైతన్యం ఈశ్వరుడు అని ఇంత పూర్వమైన లక్షణం దానికి ఏమైనా ప్రమాణం ఉందా అంటే ఉంది అపూల చేసి చెప్పడం లేదు నేను దానికి కూడా ప్రమాణం ఉన్నది ఇక్కడ మాండుక ఉపనిషత్తు ఆరో మంత్రం నృశ్యం పూర్వ తాపనోపనిషత్తు నాలుగో ఖండం మరియు అట్లే శుభాలోపనిషత్తు ఇత్యాది అనేక ఉపనిషత్తులు కూడా బుద్ధి వాసన ప్రతిబింబిత చైతన్యానికి ఈశ్వరుడు అని చెప్పుటకు ప్రమాణాలున్నాయి అనంటూ నూట యాభై ఎనిమిదో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు సౌషుతమయం ప్రక్రమేం శృతి ఏష సర్వేశ్వరం వేదోక్త ఈశ్వర సుషుప్త స్థానం ఏకీభూత ఏవ అనంటూ నృసిమ పూర్వ తాపని నాలుగో ఖండం అట్లే పండుగతో ఉపనిషత్తులు కూడా చూసుకోవచ్చు సుసూప్తి కాలిక ఆనందమయ కోసము ఏదైతే అజ్ఞానం ఉన్నదో దాన్ని వర్ణిస్తూ అక్కడ మొదలుకొని ఆ ఆనందమయ కోసమే ఉపాధి కలిగినటువంటి వాడే ఏష అంటూ ఉపనిషత్తు చెప్తుంది ఆ ఆనందమయ కోసమే అజ్ఞానము ఆ అజ్ఞానమే ఉపాధి కలిగినటువంటి వాడు ఏసర్వేశ్వర అతడే ఈశ్వరుడు అని ప్రమాణం ఉన్నది గృహదారణ యొక్క ఉపనిషత్తు నాలుగు నాలుగు ఇరవై ఒకటి ఇత్యాది ప్రమాణాలు కూడా ఉన్నాయి సోయం వేదోక్త ఈశ్వర ఇదే వేద సంబతమైనటువంటి ఈశ్వరుని యొక్క లక్షణము ఈశ్వరుడు అని ఉపనిషత్ మత అనుసారంగా లక్షణము చేస్తున్నారు ముప్పై అంకం చూడండి సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞాన గణ ఏవ ఇత్యాది కాసు వాసన ప్రతిబింబ రూప ఆనంద మయస్య ఈశ్వరత్వాధికం ప్రతిపాదయతి సుశుప్తి స్థానంలో ఆనందమయ కోసము చెప్తూ ఆ ఆనందమయ కోసమే ఈశ్వరునికి ఉపాధి ఆ ఉపాధి అలవాడే ఈశ్వరుడు సర్వేశ్వరుడు అని మనకు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అంటే ఆ సుషుప్తులు సకల బుద్ధులన్నీ కూడా ఏకీభూతమయ్యి సకల బుద్ధుల యొక్క వాసనలన్నీ కూడా ఏకత్రితమే అజ్ఞాన సప్తాంశ రూపంలో ఉంటున్నాయి కాబట్టి ఆ బుద్ధి వాసన ప్రతిబింబిత చైతన్యమే ఈశ్వరుడు అని చెప్పుత కూడా ఈ శృతి ప్రమాణం ఉన్నది మానవుదరణ కనుష్యమ పురోతాపంచైన దివాసన ప్రతిబింబ రూప ఈశ్వరుని విషయంలో ప్రమాణాలుగా ఉన్నాయి అని చెప్పినాడు ముప్పై తొమ్మిదవ అంకం చూడండి నన్ను ఆనందమయస్ సర్వజ్ఞత్వాదికం అనుభవ ఎతి ఆ సంఖ్య సర్వజ్ఞాత్వాదిక ఎతి అంటూ చెప్తున్నాడు అయితే ఆనందమయుడు అంటే సుషిప్తుల్లో ఉన్నటువంటి ఏ అజ్ఞాన విశిష్ట చైతన్యం ఉన్నదో ఆ ఆనందమయుడు అంటే అజ్ఞాన ఉపాధి కలిగినటువంటి వాడు సర్వజ్ఞాత్వాది ధర్మాలు కోరుకొని ఉంటాడు అని చెప్పుటకు కుదరదు ఎందుకు సంభవించదు అజ్ఞానం అని చెప్పుట సర్వజ్ఞుడు అని చెప్పుట అనుభవ విరోధం కదా సుషిప్తుల ఏమున్నది అజ్ఞానం ఉన్నది ఆ అజ్ఞానం ఉపాధి కలిగిన వాడు సహ ఈశ్వరుడు అరి అజ్ఞానం ఉన్నప్పుడు సకల జీవులు అందరు కూడా సుశిప్తులు ఎట్లా ఉన్నారు నాకేమి తెలియకుండా ఉన్నాను అని తెల్లరంగా లేసిన చెప్తున్నారా లేదా అంటే అజ్ఞానమే అక్కడ ప్రకటమైతుందా లేదా మరి ఎప్పుడైతే అజ్ఞానము ఉపాధిగా ఉన్నప్పుడు సర్వజ్ఞుడు అని చెప్పటం ఎట్లా సంభవము అనుభవ విరోధం అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు సర్వజ్ఞాత్వాదిక ఇది అని అంటూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు సర్వజ్ఞత్వాదికే తస్య నైవీప్రతి పద్యత శ్రోతార్థస్క్య మాయాలోకం చూడు సర్వజ్ఞత్వాది ధర్మాలు ఈశ్వరునికి ఉన్నాయనంటూ అనేక శ్రుతులు చెప్తూ ఉన్నాయి అందులో వాదం లేదు ఎస్ సర్వజ్ఞ సర్వ విధిమయం తప తస్మాదే తద్ బ్రహ్మ నామ రూపం అన్నం స జాయతే అనంటూ చెప్తూ ఉంది అట్లే అన్యత్ర అన్యత్ర సత్యకామ సత్య సంకల్ప ఇత్యాది ధర్మాలు కూడా మనకు వినపడుతున్నాయి ఈశ్వరునికి మరి శృతులన్నీ కూడా ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని చెప్తూ ఉండగా శ్రోతార్థస్య శృతి ప్రతిపాదిత విషయం నందు తర్కం చేయుట కుదరదు ఎందుకు తస్మ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితం అని చెప్పిన ప్రకారంగా మనకు వేదమే పరమ ప్రమాణము అదే మనకు ప్రామాణికమున్నది ప్రామాణికమంటే ఏమన్నట్టు అందులో సంశయింపదవునా లేదు ప్రామాణికమనంటే నిస్సంశయంగా స్వీకరించదగినది అని అర్థం అందువల్ల మరి దాని ఎందుకు తర్కం చెబుట సంశయం చెబుట ప్రశ్న చెవిట కుదరదు అట్లా తర్కించదు కూడదు అంటాడు ఇంతేకాదు చేత చెప్తున్నాడు ఇట్లా చెప్తే వినడుగా ఏమని చెప్తున్నాడు మాయా ఏం సర్వసంభవాత్ అన్నాడు మాయ ఉన్నదయా ఉపాధి మాయ ఉన్న తర్వాత ఏం చేయరు చెప్పుగా కర్తం అకర్తం అన్యతా కర్తం శక్యతే మాయా మాయ ఉన్న తర్వాత ఇట్ ఎట్లయితది అట్టెట్లయితే అని శంక చేయడానికి రాదు ఏమైనా చేసి చూపెడతా ఐంద్రజాలీకుడు మాయ చేత ఏమైనా చేసి చూపెడతాడా లేదా ఆ ప్రభావం ఎక్కడిది ఆ శక్తి ఎక్కడిది మాయలో ఉన్నది మాయ ఉన్నప్పుడు ఏమైనా చేసి చూపెట్టగల ఐంద్రజాలీకుడు అదే విధంగా ఈశ్వరునికి మాయ ఉన్నది కాబట్టి సర్వజ్ఞత్వాదులేమి నువ్వు ఏమన్నా ఊహించు అన్ని కూడా మాయ వల్ల సిద్ధిస్తాయి మాయా సర్వసంభవా మాయ ఉన్నది అని అంటే ఇంకా నోరెత్తడానికి వీల్లేదు ఏదైనా చేసి చూపెడతా అందుకని సర్వజ్ఞత్వాదులు ఎలా సంభవిస్తాయి అనుభవ విరోధం అని తర్కించకు శృతి చెప్తూ సర్వజ్ఞుడు ఈశ్వరుడు అని శృతి చెప్పినప్పుడు ఒప్పుకో ఎందుకు మనకు పరమ ప్రమాణం వేదం అట్లా కూడా నీకు స్వీకరించడానికి లేకపోతే మాయా ఉన్నది ఓ ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు మాయాయం సర్వసంభవా మాయ ఉన్నది అంటే ఏదైనా సంభవిస్తుంది అని విధంగా ఇది యక్షాను రూపొయ్యి బలి అంటారు జైసాక తైసా అంటే ఎటువంటి యక్షుడు అంటే దేవత ఉంటే అటువంటి బలి అంటే అన్నం నైవేద్యం పెట్టాలి అట్లా ఎటువంటి వానికి అటువంటి సమాధానం చెప్పాలి ఆ ప్రకారంగా ఇది జాత్యుత్తరం అంటారు దీని ముందు మళ్ళీ నోరెత్తడానికి లేదం మాయా సర్వసంభవా అని ఈ విధంగా సమాధానం చెప్పినాడు కుత ఇత శ్రౌతార్థ అవితర్క్యత సర్వజ్ఞత్వల విషయంలో విప్రతిపత్తి అంటే విరుద్ధ ప్రతిపత్తి అంటే తర్కం చేయడానికి వీల్లేదంటాడు ఎందుకు శృతి చెప్పింది కదా శృతి అర్థంలో శ్రౌతార్థంలో తర్కం చేయడానికి రాదు అన్నాడు ఇత అప్రతిపత్తి కార్య ఇంత మళ్ళా కేవలము శృతి మాత చెప్పిందని తర్కం చేయకూడదని ఇంతే అని అనడం మరొక హేతు చేత కూడా తర్కం చేయకూడదు ఎందుకు మాయాయం సర్వసంభవా మాయ ఉన్నది ఏదైనా చేస్తుంది సర్వజ్ఞతాదులు ఉంటాయా అనుభవ విరోధం కదా అనే విధంగా తర్కం చేయడానికి వీల్లేదు మాయ ఉన్నది ఏమైనా చేస్తుంది సర్వజ్ఞత్వాదు సత్యకామత్వం సత్య సంకల్పత్వం అనేక ధర్మాల సృష్టి స్థితుల కారణత్వం అన్ని ధర్మాలు ఉన్నాయి అన్ని సంభవిస్తాయి ఎందుకు మాయ ఉన్నది అని ఈ విధంగా నూట యాభై తొమ్మిదవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము మిగతా విషయం రేపటి తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనోన సహ వీర్యం కరవాహై తేజస్వి నావీతమస్తు శాంతి శాంతి శాంతి